నాకే భయసారి డబ్బుంది డబ్బు పోతే అది తమాషా కథాచన కాబట్టి భయం లేకుండా పోవచ్చు భయ నివృత్తి జరుగుతుంది కాని ఇక్కడ కుత్యనేతి దేని వల్ల కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా భయం కలిగేందుకు అవకాశమే లేదు అది కుత్య కాబట్టి కేవలం భయ నివృత్తి జరిగింది అక్కడ ఇక్కడ భయ హేతు నా బిభేతి కుత్యనేతి అంటే నిమిత్త అభావాత్ నిమిత్త అభావాత్ అంటే కారణం లేకుండా పోతా ఉంది భయ కారణ భయానికి కారణం భయం పులి ఉంది నాకు భయం దోమ ఉంది నాకు భయం శత్రు ఉన్నాడు నాకు భయం ఆఖరి ఉంది నాకు భయం మరణం ఉంది నాకు భయం నా మరణాన్ని కూడా నేను భయపడే సమస్య లేదు ఎందుకని నేను సత్యవాణి కాదు పుట్టేవాణి కాదు పుట్టేది సత్యది ఏదైతే ఉందో అది మిథ్యా ఎందుకో తెలుసా మిథ్య ఇప్పుడు బ్రహ్మ సత్యం జగన్ మిథ్య కాబట్టి ఉండేది సత్యం త్రికాలంలో బ్రహ్మమే ఎందుకని అనంత పదార్థం చూస్తున్నాం మనం అనంతమనేటువంటి పదానికి అర్థం ఇప్పుడు మనం చూస్తుండేది కాబట్టి అనంతమైతే ఎప్పుడైతే ఉందో అనంతంలో పెరిగేది లేదో రిగేది ఇంకా దేని చూసేది భయపడాలి కుతశ్షనేది ఎట్టి పరిస్థితులు కూడాను భయం కలిగేందుకు అవకాశం లేదు కారణం భయకారణ అభావాత్ నిమిత్త అభావాత్ ఏదైతే నిమిత్తంగా ఉందో అది పోయింది నెక్స్ట్ మరి మరణకాలే ఆసన్నే ప్రాణ ప్రయాణ సమయే సంప్రాప్తి సన్నిహితే కాలే ఇది ఒకటి మరణకాళే ఆసన్ని సాధునాకరవంహం పాపమకరవమి హే సే ముందు గనక అనుస్వరం వచ్చిందంటే గుం. అది చందసం చందసం అంటే వేదం ఇప్పుడు ఏత ఏతం మన ఏమంటున్నాం ఇక్కడ ఏత గుమ్ హావ నతపథి హా వచ్చింది కదా హకరానికి ముందు అనుస్వరం చేరింది కనుక సరేనా అనుస్వరం వచ్చింది కనుక ఏత గు సరేనా అదే మూడో చోటు ఇప్పుడు సా వచ్చింది కదా కిమహ గు కరవం కిమహం పాపమకరవం పా వచ్చింది కాబట్టి అక్కడ సా వచ్చింది గనక హా వచ్చింది గనక అనుస్వరం వస్తుంది కాబట్టి గుమ్మని పలికాము ఎకరణ సరేనా ఇక్కడ అనుస్వరం లేదు గనక హమ్మని మామూలుగా పలుకుతున్నాం కనుక కిమహం పాపం అకరం అకరవమితి మరణం ప్రాప్తించేటప్పుడు ఎవరు బ్రహ్మవి దేహం ఉంది కదా సంచిత కర్మలు ఉండే కదా దేహం నడుస్తుంది కదా ప్రార్థం మరి మరణకాలే ఆసన్నే మరణకాలే మనకెట్లా ఉంటద ఉండదు మనకు మరణకాలం ఎట్లా ఉంటదో అతనికి మరణకాలం ఎందుకంటే మరణం దేహానికి మనకు మరణకాలంలో చాలా బాధలు ఉన్నాయి ఎందుకో తెలుసా నేను దేహం అనుకుంటూ ఉంటా దేహ బాధలన్నీ అనుభవిస్తుంటాను ఒకప్పుడు ప్రాణం పోయేటప్పుడు అంతేకాదు అయ్యో వాళ్ళని చూడలేదే వీళ్ళని చూడలేదే ఇటువంటి అన్ని ఉంటాయి ఇవన్నీ మనో సంబంధమైనటువంటి బాధలు అంతేకాదు ఇంకా ప్రాణం పోయే ఉంటది కొన్ని కొన్ని కేసెస్ లో చనిపోయేది ముందు తెరస్త వాళ్ళకి చాలా బాధగా ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా ఈ రోజుల్లో చాలా దౌర్భాగ్యపు వ్యాధులన్నీ ఉన్నాయి గనక క్యాన్సర్ అని ఎయిడ్స్ అని అని ఇదని వాళ్ళకి ముందే తెలిసిపో చచ్చిపోతామని ఎందుకంటే డాక్టర్స్ చెప్పేస్తారు ఇంకే లాభం లేదని తీసుకెళ్ళిపోండి ఒక వన్ మంత్ ఆర్ వన్ అండ్ హాఫ్ మంత్ మాక్సిమమ్ సెవెన్ మంత్స్ మంత్స్ ఉంటాడు ఇలా తెలిసిపోతారు కానీ ఇది ఇది డయాగ్నెస్ కాకముందు తన ఊహలు వేరుగా ఉంటాయి నేను తొంభై సంవత్సరాలు ఉంటాననే భావంతోనే ఉంటాడు నేను వంద సంవత్సరాలు ఉంటాను శతమానం భవతి ఇవన్నీ ఉండాయి మరి ఒక్కసారి తెరబడిపోయేటప్పుడు ఆ మరణకాలం ఎప్పుడైతే వచ్చిందో ఆ సన్నిహి మరణకాలే సంప్రాప్తి సన్నిహిత కాలే అప్పుడు అయి ఉంటది నేను పోతున్నా ఇది ఎవరిదో అని ఆలోచిస్తే అర్థం కాదు శాస్త్రం మనకనీ పెట్టుకోవాలి ఎప్పుడు అందువల్ల అహం శబ్దంలో కూడా మనమే మనస్వరూపంగా పొందుతాం ఏది అట్లాగే ఉండాలి మనకే వచ్చిందనుకోండి ఎట్లా ఉంటుంది ఎవరెవరెవరే నేను అది చేశాను ముందుకు ఆ తప్పు నేకుండా ఉంటే బాగుండేది ఈ మంచి ఎందుకు చేయలేదు చూడండి తపతి తపించడం పరితపించడం తపతి పరితపించడం ఇవన్నీ కూడాను మరణకాలంలో ఆసనే మరణకాల ఈ బాధలు అంటాయి ఏ తగం హావ నపతి కాని ఈ బ్రహ్మవిదుడు నపతి నా తాపయతి నా సంతాపయతి ఇది అటువంటి సంతాపం బ్రహ్మవిధుడికి ఉండనే ఉండదు ఎందుకో తెలుసా సాధునా కరవం సాధు ఆ మంచి పనిని నేను ఎందుకు చేయలేకపోయాను చూచారా అని మనం అనుకుంటాం ఎందుకని చేయలేకపోయాను కిమ్ అహం సాధునా కరవం ఆ మంచి పనిని చేయలేదే నా కృతవానస్మి కృతవానస్మి నా ఆ మంచి పనిని నేను చేయలేకపోయాను నా కృతవానస్మి కృతవా అశ్వి నా అది నేను చేయలేదు అని బాధపడుతూ ఉంటాడట అట్లాగే కిమహం పాపమ కరవమితి ఇది చూడమల్ ఈ పాపాన్ని నేను ఎందుకు చేశాను ఆ పుణ్యాన్ని నేను ఎందుకు చేయలేదు ఈ పాపాన్ని నేను ఎందుకు చేశాను నేను బ్రతికున్నప్పుడే నేను ఆ మంచి పని చేసేసి ఉంటే పోయిండేదే ఆ మంచి పనికి అవకాశం లేకుండా పోయింది ఇప్పుడే రెండు మూడు రోజుల్లో పోతానంటున్నారే ఏం చేయగలను నేను అదే కనుక నేను అప్పుడు చేసి ఉంటే నా కళ్ళారా నేను చూసింటాను కదా ఒక మంచి పని చేసి ఉంటుంది కదా ఆ మంచి పని చేసే అవకాశాలు లేకపోయింది కిమహం సాధు నాకరవం కిమహం పాపమకరవమి ఈ విధంగా తప్పిస్తూ ఉంటారు ఆ సాధు పురుషుడు ఎవడైతే తానే సత్యం జ్ఞానం అహం అనంతం బ్రహ్మ ఇది ఎవడైతే బ్రహ్మవిత్ అప్నోతి పరం ప్రాప్నోతి తానే బ్రహ్మని తెలుసుకున్నాడు అటువంటి వాడు నా తాపయతి నా సంతాపయ్యతి అది ఎందుకు చేశాను నేను నా కృతవానస్మి ఇది కృతవానస్మి ఇది తప్పు చేశాను అనేటువంటిది అనిపించదు కానీ ఇక్కడ తమాష ఏంటంటే కిమహం సాధు నాకం ఇది చూడండి తమాషా ఆ మంచి పని ఎందుకు చేయలేదు ఈ చెడు పని ఎందుకు చేశాను చెడు పని చేసేసాడు గనక పాపం దానివల్ల ఫలితం ఉంటుంది అందుకని బాధపడితే అర్థం ఉంది మనం కూడా మన విషయం అర్థం ఇది కాదు ఇప్పుడు ఈ రెండే ఉంటాయి ఇది ఎందుకు చేశాను అది ఎందుకు చేయాలి ఇది చేసేది ఏంటి చెడు ఈ చెడు ఎందుకు చేశాను ఆ మంచి ఎందుకు చేయలేదు మరి చెడు చేశాడు కనుక బాధ ఉంది మంచి చేయలేదు అది కూడా బాధ ఏదైనా చేసింది బాధ పెట్టాలి చేయితే బాధ లేదు ఇప్పుడు పాపం చేశారు కనుక పాప ఫలం వస్తుంది ఆయన పుణ్యం చేయలేదు పుణ్యం చేయలేదు కనుక కూడా ఏదైనా శిక్ష ఎందుకని పుణ్యం చేసి ఉంటే పుణ్య ఫలం నాకు వచ్చేది పుణ్యం నేను చేయలేదు ఫలంతో గుట్టుకుంటున్నాను అంతే శిక్ష ఏముంది ఇక్కడ శిక్ష ఉంటాయి కదా బాధ పనిష్మెంట్ ఉంటాయి కదా బాధ మరి పనిష్మెంట్ నేను పాపానికి ఉంటుంది కానీ పుణ్యం చేయకపోతే ఎట్లా ఉంటుంది అదే వెరీ వెరీ ఇటువంటి చాలా లభనటువంటి విషయాలు కనుక కిమహం సాధునా కరమం నేను ఎందుకు మంచి పని చేయలేకపోయాను ఏమీ చేయలేదు అలా ఏమైంది ఇప్పుడు కిమహగం కిమహం పాపం అకరం పాపం ఎందుకు చేశాను పాపం ఎందుకు చేశాను ఎందుకు అనుకుంటా తెలుసా ఈ పాప ఫలం నేను అనుభవించాలనే గాని ఎవరు అనుభవించారు కదా అందుకు బాధపడుతూ ఉన్నావు పాపయ్యే ఇట్స్ ఓకే కానీ మంచి నేను చేయలేకపోయాను పుణ్యం నేను చేయలేకపోయాను అంటున్నావు దానికి ఎందుకు బాధపడతావు ఎందుకని నేను చేయలేదు కనుక నువ్వు దాని ఫలం రాదు అంతే అంతేగాని దొరికి అడ్వర్స్గా ఎట్లా వస్తుంది అడ్వర్స్గా వస్తే కదా నువ్వు బాధపడాలి కష్టపడాలి అర్థం ఏందా క్లియర్ అదేంటంటే అది కూడా తాపమే ఇక్కడ పాపం ఎందుకు చేశాను అని తాపయతి తపది తాపయ్యతి సంతాపయ్యతి అది మంచి ఎందుకు చేయలేకపోయాను ఇక్కడ తాపయతి అక్కడ పశ్చాత్ పశ్చాత్ పశ్చాత్ తాపయ పశ్చాత్తాపం ఈ మంచి చేయలేకపోయాను చూడు ఆ చెడ్డవాణ్ణి వారి చెడ్డవాణి అయ్యారు నేను ఎందుకు వాడిని కొట్టి చంపి ఇంత చేశాను లేదు బాధపెట్టాను అని బాధపడ్డాను ఆ మంచి వ్యక్తిని నేను ఎందుకు సుఖపెట్టలేకపోయాను సరే అది పశ్చాత్తాపం అది పశ్చాత్తాపం చేస్తేనే పనం కానీ ఇక్కడ పశ్చాత్తాపం కలిగిస్తుంది ఈ రెండు కూడాను జ్ఞానికుండా ఎందుకు లేదు ఎందుకని అదెందుకు చేశాను ఇది ఎందుకు చేయలేదు అసలు నేను చేసేవాడిని కాదు అహం అకర్త పరమాత్మ భావేనా అహం అకర్త భావేనాపయతి నా సంతాపయతి ఇప్పుడైతే తాను పరమాత్మ అయిపోయి సత్యం జ్ఞానంత బ్రహ్మ బ్రహ్మ మీద పరమ ఆత్మతి అనంతమైనటువంటి ఆ ఆత్మవిధుడికి నేను అదెందుకు చేశాను ఇది ఎందుకు చేయలేదు అసలు నేను చేసింది ఎప్పుడు కాబట్టి ఆ కర్మఫలాలు ఇచ్చేవాళ్ళు ఎవరో స్వామిజీ గతంలో ఎన్నో చేశాడు చేస్తే చేశాడు అంత మేర్కొన్నాడు అయిపోయింది కల్లో ఉండేటువంటి ఏం తనే చేసింది అప్పుడు అజ్ఞాన దశలో ఇప్పుడు అజ్ఞానం నుంచి నివృత్తి అయ్యాడు ఇతనికి కాదు ఫలం వాడికి ఫలం కర్తకి కర్త లేడు ఇక్కడ ఆ పర్సెంట్ సూపర్ మార్కెట్కి పోయి సార్ అవి ఇవి ఇవి అవి అవన్నీ కట్టండి అన్నాడు అనుకోండి అన్ని కట్టిన తర్వాత వాడు ఎత్తుకొని చెరువుడికి లేకపోతే ఏం చేస్తా ఎవడికి ఇవ్వాలి అది ఎందుకంటే ఆటలు ఇచ్చినప్పుడు ఏమో బ్రహ్మాండంగా ఇచ్చి ఆ తర్వాత లేదు ఇంట్లో పెట్టించర్సు అందువల్ల మెల్లగా ఇది అది కాదు ఇది అసలు అకర్త తాను చేసిన వాడి కాదు కనుక ఏం నెక్స్ట్ చూడండి సయ విద్వాం వేద కాబట్టి పరమాత్మ భావం ఎప్పుడైతే కలిగిందో యహ ఎవడైతే రెండింటి కూడాను ఏది పాపాన్ని పుణ్యాన్ని చేసినటువంటి పాపాన్ని చేయనటువంటి పుణ్యాన్ని ఈ రెండింటి కూడాను ఎవడైతే చక్కగా అర్థం చేసుకుంటూ ఉన్నాడో ఏది అవి తనకు సంబంధించినవి కావని అటువంటి వాడు అయితే ఆత్మానద్ఫుణు దీన్ని కూడా ఆత్మలోనే గెలిపేశాడు అంత ఇంకేమీ లేదు బలయతి ప్రణయతి దీన్ని తీసుకొని అది హాయిగా వాటిని దాంట్లోనే కలిపేశాడు ఎందుకంటే ఉండేది ఒకే ఆత్మ గనక చేసేదన్నా ఉంటే అదే చేయకపోతే అదే చేసేది చేయింది లేదు అనంతమైనటువంటి ఆత్మ అంత అదే కాబట్టి నేనేమిదు ఇది ఉపనిషత్ ఇది ఉపనిషత్ కంక్లూషన్ సర్వాభ్య విద్యాభ్య ఇక శంకర ఉపనిషత్తుకి చాలా చెప్పున్నారు తర్వాత బ్రహ్మ గమయతి కదా కదా శిథిలీకర్వతే ఇప్పుడు ఆయన్ని మనం చాలా అర్థాలు చూచాం ఇక్కడ రహస్యమనేటువంటి ఒక అర్థాన్ని ఇచ్చాడు సర్వాభ్య విద్యాహస్యం దర్శితమిది ఉపనిషత్ ఏంటి ఉపనిషత్ పరమరహస్యం దర్శితం పరమరహస్యం అర్థ పరమరహస్యాన్ని దర్శించం సర్వాభ్య విద్యాభ్య సర్వం ఇక్కడ ఈ ప్రపంచంలో ఏవేవైతే ఉన్నాయో సర్వాభ్య ఎన్ని విద్యలైతే ఉన్నాయో ఎందుకని అధ్యాత్మ విద్యా విద్యానాం అన్ని విద్యల్లోకి శ్రేష్టమైనటువంటి విద్య అధ్యాత్మ విద్య సరేనా కనుక విద్యాభ్య పరమరహస్యం దర్శితం ఇత్య అర్థహ దర్శితం ఇది అర్థహ కాబట్టి పరమ రహస్యాన్ని దర్శించాం అనేది అర్థం ఉపనిషద్ధం అర్థం అయిపోతే ఎందుకని స్వామి మాకు గేట్ దాటి అర్థం కాకపోతే రహస్యం ఏదైనా రహస్యం అనేది ఏంటంటే ఇదొకటి ఈ పదం కూడా తెలుసుకోండి రహస్యాలు అనేవి లేనేలేవు ప్రపంచంలో బ్రహ్మమే ఇంత క్లియర్ గా ఉంటాయి ఇంకేమి రహస్యం జగత్తులు ఏమున్నాయి రహస్యాలు నిత్య రహస్యం అనేది ఎక్కడ ఉందంటే ఏది రహస్యం చెప్పండి మనకి తెలియదు రహస్యం అది ఏదైనా సింపుల్ వెరీ వెరీ సింపుల్ ఇప్పుడు భాష నేర్చుకోవాలి అది రహస్యం ఏమి రహస్యం యా ఓడిసిటీ తర్వాత తెలుస్తుంది శుభ్రంగా వచ్చేస్తుంది అర్థమవుతుందే తెలియనంత వరకు రహస్యం తెలిసిందనుకో రహస్యం ఎక్కడ ఉంది రహస్యం అర్థమవుతుందే కాని ఇక్కడ తమాష ఏంటంటే పరమరహస్యం ఇది కూడా అంతే బ్రహ్మ విద్య కూడా అంతే తెలియనంత తెలియదు తెలిసిన తర్వాత ఇదే తెర తీసేస్తే కానీ పరమరహస్యం పరమోత్కృష్టమైనటువంటి రహస్యం ఈ పరమ అనేటువంటిది ఎందుకు చేశాడండి <imitation> <imitation> <effect> param బ్రహ్మవిదా పరం పరమ్రేయ్రేయ అషణ్ ఈ వైదుష్యం కలిగిన వాడు ఎవడు ఎవడా బ్రహ్మవిదుడు వాడికి ఎవరికంటే లభ్యమయ్యేది అంటే ఆయనకి ఇంకవరికి పరమశ్రేయ ఉత్కృష్టమైనటువంటి శ్రేయస్సు దీనిని పొందితే రెండవ దాన్ని పొందాల్సిన అవసరం లేదు పరమశ్రేయ విత్ ఎవరైతే తెలుసుకోవాలను తెలుసుకున్నారా అటువంటి వాడికి వైద్యుష్యం కలిగినటువంటి వాడికి జ్ఞానం కలిగినటువంటి వాడికి అస్య విదూష ఉపనిషణం ఇది ఇది సూక్ష్మంగా ఆనందవల్ల ఆనందవల్లికి సంక్షేపత కాబట్టి ఆనందవల్లి ఆయన జస్ట్ లిస్సన్ ఆనందవల్లి అనేటువంటి ఇది ప్రారంభం చేసిన తర్వాత మన సెకండ్ చాప్టర్ తైత్రేయంలో మొట్టమొదట బ్రహ్మవిధ ఆపునతి పరం అయితే ఆ బ్రహ్మవిధ ఆపునతి పరం ఆ పరమం ఏమిటి అదే బ్రహ్మ మొదట అక్షరం మొదటి పదం ఆ బ్రహ్మమే పరము అని తెలుసుకొని అది అదే షాభిష్లోకంలో సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ ఇది చెప్పిన తర్వాత ఆ సత్య జ్ఞానానందాలని నిర్వచనం చేస్తూ ఆత్మ యొక్క అనన్యత్వం అనంత లోకనం కాదు అవలోకం సింహ అవలోకం దానికి కూడా భయమే అర్జునుడు తమాషా సింహం మృగరాజు అంటే ఏంటి అరణ్యంలో దానికి మించిన వాళ్ళు ఎవరు లేరు అందుకని రాసు అది కానీ అది కూడా వెనక్కి చూస్తాం అడుగడుక్కు చూస్తుంది సింహం అది సింహలోకం అడుగడుక్కి ఒక అడుగు వేసింది అనుకో వాళ్ళని చూస్తే సింహంలా పోతాడండి ఇది సింహం పద్ధతి ఇంకెంతసేపు అర్థమైంది చెప్పండి ఇదిమోబయోపతి సరేనా ఇది సబ్జెక్ట్ లో సింహావలోకనం రికాప్చ్యులేషన్ వర్డ్ ఇంకా అంతే ఇంకా ఇంగ్లీష్ లో రావు లేవు అసలు సమరే ఏమండ సింహావలోకనం సరే సింహం ఎట్లాగైతే వెనక్కి తిరిగి చూస్తాబోద్దు అవ అవలోకనం అట్లా గురువు సబ్జెక్ట్ చెప్పేటప్పుడు అదే అర్థమాష సింహావలోకనం అంటే అంతా చెప్పిన తర్వాత మళ్ళీ వెనుగొరికి ఏం చెప్పాను అని చూడ్డా అది సింహావలోకనం ఇది చివరిలో చేస్తే సింహావలోకనం అంటే చివర కాదు విషయం తెలిసిన వాడికి ఎక్కడెక్కడైతే అర్థం కావాల అక్కడంతా సింహావలోకనం చేసుకుంటూ పోవాలి అది ఎందుకంటే సింహం ఇక్కడి నుంచి బయలుదేరింది అనుకో ఇది ఇది సాహిత్యంలో గొడవ ఇదొక ప్రాబ్లం ఈ సింహావలోకనం అంటే గ్రంథం అంతా అయిపోయిన తర్వాత చివర ఏ సింహం ఇక్కడి నుంచి అక్కడ పోతుంది అనుకో గుహ ఎక్కడ ఉంది ఒక కిలోమీటర్లో అక్కడికి పోయి అది చూసేది అందువల్ల ఈ ఆధ్యాత్మిక శాస్త్రం పరమరహస్యం ఎందుకంటే వాళ్ళందరూ చెప్తూ ఉంటారు అలంకారికలు తర్వాత ఈ కవిత్వాలు మాట్లాడేవాళ్ళు సాహిత్యాలు మాట్లాడేవాళ్ళు ఏంటంటే సింహావలోకనం అంటే చివర చివర్ల కాదు సార్ సింహం అనే పదం ఎప్పుడైతే వాడాడో అడుగడుక్కి అర్థమైందా లేదా ఇప్పుడు మీకు చూడలే ప్రతి దానికి మళ్ళీ బ్యాక్ వచ్చి ముందుకు పోతున్నాం కదా ఎందుకంటే రావాల్సి వస్తా ఉంది తెలుసా అర్థం చేసుకుంటూ పోవాలి అర్థం చేసుకుంటూ పోవాలి అర్థం చేసుకుంటూ పోవాలి మొత్తం నీళ్ళు అది వద్దలేదు మంచిది కాదు ఊరికి అర్థం అయ్యడం అసలు ఇది సింహావలోకనం కాబట్టి ఇలా చేసుకుంటూ పోతే చక్కగా అర్థం అవుతూ అది చెప్పేవాడికి వక్తకు ఉండాలి మనసులో శ్రోతలని అంటే వాళ్ళు అలా ప్రవాహంలో కొట్టిపోతా ఉంటారు ఇదంతా ఎప్పుడొస్తుందబ్బా మనకు అసలు వస్తుందా రాదా లే ఇక మీద ఎట్లా కాదులే ఇంత జ్ఞానం ఉండేటప్పుడు మనం కూడా కొద్ది కృషి చేస్తాం రేపటి నుంచి కొద్దిగా టైం పెట్టుకొని రోజు వస్తుంది అంటే మనది ముందు అది కేనవరిషిత్తు తీసుకుంటామా ఇది అందువల్ల దాంట్లో ఇది మిస్ అయిపోతారు అందుకని వక్తం లే వాళ్ళని మొత్తం వాళ్ళు అటు ఇటు వాళ్ళని పోనీయకుండా తర్వాత పోయి ఎట్లాగా ఇంకా తర్వాత చేసేది అంత ఇదే కదా కనీసం ఇక్కడైనా ఇలా ఉండే ఇది సింహావలోకనం అట్లా ఈ సింహావలోకనంలో అనంతత్వం అనన్యత్వం అదైన తర్వాత నెక్స్ట్ చెప్పండి పోయి అప్పుడు ఆత్మ యొక్క అనంతత్వం అనంత అనన్యత్వం కనుక అన్యత్వం ఎక్కడ వస్తుంది పంచకోశాల్లో వస్తుంది కాబట్టి అన్నమయోసం ప్రాణమయ కోసం మనమయ కోసం విజ్ఞానమయ కోసం అనంతమయ కోసం వచ్చి ఇక్కడ అన్యత్వం వచ్చింది కనుక ఆత్మ ఉన్నవి గనక బ్రహ్మవిధ ఆపుణి పరం సత్యనం అనంతం బ్రహ్మ ఈ అనన్యత్వం ఉండాలి గానీ అన్యత్వం ఉండకూడదని ఒక్కొక్క దాని నుంచి మళ్లించుకొని చివరికి తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు ఏమని వచ్చింది బ్రహ్మాస్థితి బ్రహ్మ అస్థి దాని నాలుగు కోణాల్లో నుంచి సుకృతం భయాలు వీటి వల్ల బ్రహ్మ అస్థితి ఇది నిర్ణయం చేసిన తర్వాత బ్రహ్మ అస్తిత్వం ఏర్పడిపోయింది గనక అది ఆనంద స్వరూపము సోర్స్ ఆఫ్ ఆనంద ఆనందానికి హేతు బ్రహ్మం ఒక్కటే గానీ మరొకటి కాదు ఇక్కడ లౌకికమైనటువంటి ఆనందాలు ఏవైతే ఉన్నాయో మాత్ర దాంట్లో కేవలం లేచ మాత్రంగా ఉంది అనేది కూడా నిర్ణయం చేసిన తరువాత ఇటువంటి ఆనంద స్థితిని వాడైతే పొందాడు అటువంటి వాడికి అభయం అభయస్థితి ఏర్పడుతూ ఉంది ఇట్టివాడు మరణకాలం వచ్చినప్పుడు కూడాను దేహం రాలిపోతూ ఉంటే కూడాను తనకేమీ లేదు గనక కర్మల నుంచి సంపూర్తిగా విడిపడిపోయినాడు గనక అట్లాగే వాడు రాలే దేవుడు రాలే దేవుడు విషయ విషయ సంబంధ వినిర్ముక్త ఇంకాది లేదు నిన్ను చూచామే విషయ విషయ సంబంధ ఇక నాస్తి వినిర్ముక్త దాని నుంచి సంపూర్ణంగా విడిపిడిపోయాడు ఎందుకని ఉన్నది తానే గాని రెండవది లేదని ఇలా తెలుసుకునేటువంటి వాడు చివరికి వీటన్నింటినీ ద్వందాలను అధిగమించి మోక్షాన్ని పొందుతూ ఉన్నాడు ఆ మోక్షస్థితి ఏమిటో తెలుసా తాని బ్రహ్మవిత్ పరం మోక్షం ఓ స్వస్తి ప్రజా యన మాగేణ మహీ మహిష గోబ్రాహ్మణే్య శుభమస్సు నిత్యం లోకా సమస్పా సుఖినో కాళీ వర్తతు పర్జన్య పృథివీ సస్ శా బ్రామణ సు నిర్భయా ఓ పూర్ణమద పూర్ణమిరం పూర్ణా పూర్ణముద్య పూర్ణస్ పూర్ణమాదాయ పూర్ణమీవాభిష్య ఓ శా చో so